అంతే ఇదే విధంగా అయం పురుష ఈ మనిషి ఏ తస్మై అంతా యావతి ఈ అంతము కొరకు పొరుగు తీస్తున్నాడు అంతము స్థానము బుద్ధాంత అంటే జాగ్రత్త స్థానము స్వప్నాంత అంటే స్వప్న స్థానము ఇప్పుడు ఇంకో స్థానం ఉంది ఏమిటి స్థానము సుశుక్తి అనే స్థానం వీళ్ళు పరుగు తీస్తున్నారు ఎటువంటి స్థానము తెలుసున్నది అంత శబ్దవాచ్యస్య విశేషణం ఈ స్థానమునకు పరుగు తీస్తున్నాడు అంటే ఆ స్థానం అంటే ఏమిటండి దేని గురించి చెప్తోంది స్థానం అనే అంత అంటే ఏమిటి అంతము అంటే అంతము చేత చెప్పబడే ఆ అవస్థకి విశేషణం వేసుకున్నారు ఆ విశేషణాన్ని బట్టి ఆ అవస్థలతో మీరు తెలుసుకోగలుగుతారు ఎత్ర జస్మిందంతే సుప్త ఆ అంతం ఏమిటంటే ఏ అంతముందైతే వీడు నిద్రపోతాడో అది ఆ అంతము అంటే సుశుప్తి అనే అవస్థ అది ఎలాంటి అవస్థో తెలుసునా నిదతి కామం కామయతే ఏ కామన అక్కడ ఉండదు వీళ్ళు నిద్రావస్థలు నిద్రావస్థలో వీళ్ళ దగ్గర ఎంత ఉంటుంది ఎంత డబ్బు ఉంటుంది నిద్రావస్థలో ఎంత కానీ నాకు డబ్బు కావాలనే కోరిక నిద్రావస్థలో ఉండదు నిద్రావస్థలో పెళ్లి కాని బ్రహ్మచారి అనుకోండి నాకు పెళ్లి కావాలనే కోరిక నిద్రావస్థలో ఉండదు తెలివిగా ఉన్నప్పుడు ఉంటుంది కానీ సుశుప్త స్థైలు ఉండదు ఈ మధ్యకాలంలో పూర్వం మా అమ్మాయికి పెళ్లి కావాలని ఆశీర్వదిద్దమని అనేవారు దానికి రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయండి అని కూడా సలహాలు చెప్పడము రుక్మిణీ కళ్యాణాన్ని పారాయణం వాళ్ళు చేసుకోలేక లేదంటే శ్లోకాలు కఠినంగా ఉంటాయి వారికి ఉండదు చూసుకెళ్ళవడమే కష్టం కాబట్టి పండుతుంది ఒకటి గురించి ఆయన చేత రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయించి పూజ చేయించి రుక్మిణి కళ్యాణం కూడా చేయించడం అంటే ఒక ఉత్సవం అమ్మాయికి పెళ్ళి అవుతుంది అని కొంతమంది యొక్క సిద్ధాంతం మరికొంతమంది సిద్ధాంతం ఏమైతే పార్వతీ కళ్యాణం పార్వతీ కళ్యాణం చేయాలంటే శివపురాణం పట్టుకోవాలి శివపురాణం అంటే అది చాలా అవకతవద్ద ఉంటుంది కాళిదాసుని పట్టుకుంటే చదివారు నేనైతే అలాగే అసలు నన్ను న్యూ జెర్సీలో ఒక పార్వతీ కళ్యాణం చెప్తున్నాను అసలు చెప్తాను కాసుకోండి శివపురాణ శివరాత్రి రోజు నేను అప్పట్లో శివరాత్రికి ఉపవాసం ఉండి జాగారం చేసేవాడు ఇప్పుడు ఉపవాసం ఉండేది జాగ్రత్త ఇట్ల హెట్టుకుంటుంది పడుకోవడం దగ్గరికి చేరాలో అప్పట్లో ఉపవాసము జాగాలు ఉండేది అప్పుడు పార్వతీ కళ్యాణం చెప్పండి కాళిదాసి తీసుకుంటే పార్వతీ కళ్యాణం పార్వతీ కళ్యాణం చెప్పి మనం చేసినట్లయితే అంటే పాఠం చెప్పడము లేకపోతే ప్రవచనము పార్వతీ కళ్యాణం కూడా ఇప్పుడు శ్రీశైలం అక్కడే చూస్తూ ఉంటారు కదా అలా కళ్యాణం చేసినట్టే మన అమ్మాయికి పెళ్ళి ఉంటుంది కొంతమంది అభిప్రాయం సీతా కళ్యాణం అని మాత్రమే ఎవడో ఉండవు ఎందుకంటే కోపం సీతాదేవి కళ్యాణం అయిన తర్వాత వాళ్ళందరూ దీనికి అనేది కానీ చాలా కష్టాలు పడింది కానీ కాబట్టి ఆ కళ్యాణం వద్దు కంగారలేదు అది భద్రాచలంలో చేసినప్పుడు చేస్తారు మనం ఇంట్లో మటుకు పార్వతీ కళ్యాణము లేకపోతే తిప్పు కళ్యాణం విష్ణు గోదా కళ్యాణం ఇది శుద్ధ శుద్ధ వైష్ణం వీళ్ళు అన్ని పేరుడి రుక్మిణీ కళ్యాణాలు చేసి గోదావరిలో పెట్టారు పేరోడి పేరోడి అంట దాట్ ఈజ్ సంథింగ్ విచ్ వి ఓంట్ నో మాకు తెలుసున్నదా రుక్మిణి కళ్యాణం ఆరోగ్య కళ్యాణం ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మాకు రుక్మిణి కళ్యాణం మీరు చేయిస్తారా అని అడగడం మానేసే ఎందుకంటే అమ్మాయిల పెళ్ళిళ్ళు ప్రకచతుంది ఇప్పుడు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవటం లేదు ఇప్పుడు మళ్ళీ మేమేం చేయాలంటే పురాణాలు తీసి ఏదైనా కళ్యాణాలు గుర్తుపెట్టి మీరు ఇది చెప్పి మీరు చెప్పాలి మీరు చేయం జరిగేది అని చెప్పాల్సింది అయితే నేనేం చేస్తున్నానంటే చూడండి పెళ్లి మీరు చేసి మీరు చేసేదైతే మీ ప్రయత్నం ఉండాలి న్యాయమే పెళ్ళి మీరు చేసేదైతే అది ఆలస్యం అవుతుంటే మీరు ఏదైనా ఒక వ్యత్నం ఒక పూజారితో మీరు చేయడం ధర్మం కానీ మీరు చేసేది కాదుగా పెళ్ళి పెళ్ళి మీరు చేయరు మ్యారేజ్ సర్ మేడ్ ఇన్ హెవెన్ యూ డోంట్ డూ ఇట్ మీరు నిమిత్తం మాత్రంగా ఉంటారు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి అలాగే కాబట్టి మీరు విచారించవద్దు మీరు ఒక్కటే తెలుసుకోండి పెళ్లి నేను చేసేది కాదు అని మీరు తెలుసుకుని హాయిగా విశ్రాంతిగా ఉండండి పెళ్ళి చూపిస్తుంది దాని డైరెమిక్స్ అన్నీ వస్తాయి పెళ్ళిళ్ళు బట్ వర్త్ లుకింగ్ ఇంట మీరు కూడా ఆలోచించండి పెద్దలు రుక్మి కళ్యాణ స్థానంలో ఏదైనా ఒక పురుషులకు ఉపయోగపడే ఘట్టం ఏదైనా మనకు పురాణ సాహిత్యము దొరుకుతుందా వెంకటేశ్వర కళ్యాణం అని అవార్డు నిర్దన పెట్టాలి వెంకటేశ్వరుడికి పెళ్ళి అవ్వకపోతుంటే కుబేరుడు వాళ్ళు అప్పు సొప్పు అయితే చేశానికి ఒక అవార్డు పురుషుడికి శ్రీనివాస కళ్యాణం అని వెంకటేశ్వర మహాత్మ్యంలో ఒక స్థల పురాణంలో ఉండి దాన్ని పట్టుకొని ఏదైనా చేయాల్సి ఉంది అలాంటిదే ఏదైనా ఒక ఘట్టం కొంచెం మోర్ స్టాండ్రైడ్లో ఉన్నట్లయితే దాన్ని స్మోత్ పాప లేదంటాడు మామూలు ఏదో కోరికలు ఒక్కొక్క ఒక్కొక్క సందర్భంలో ఒక్కో కోరిక ఆ స్వప్నం సుసూప్తి ఏంటో ఒకరికేనామం కారణం చేసే ంచన స్వప్నం పశ్యం అదేవిధంగా ఏ స్వప్నమును కూడా చూసుట లేదు స్వప్నము చూతుట కూడా రుణస్కృతి శ్రమవేది మనస్సు కొట్టుకుంటున్నారు ఎక్కడ కొట్టుకున్నట్లుగా కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడే స్వప్నం కూడా కాబట్టి స్వప్నం కూడా అంత సుఖమేమి కాదు ఇంకెడవాళ్ళు స్వప్నాలే ఉంటే నిద్ర సరిగ్గా నాం ఇది స్వప్నబుద్ధాంతలోకా ప్రతిషిధ్య నప్నం పశ్యతి అనే వాక్యం చేత స్వప్నావస్థ్ర నిరాకరించారు నకంజల కామం కామయ్యతే అనే వాటించేది జాగ్రత్త అవస్థను నిరాకరించారు అని అనుకుంటారేమో అలా వద్దు అలా వద్దు ఎందుకంటే కామల జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉండదు స్వప్నావస్థలో కూడా కామలు ఉంటాయి కాబట్టి నకంజల కామం కామయ్యతే అంటే జాగ్రత్త స్వప్నావస్థల సామాన్యాకారంగా ఉండేటువంటి కామలు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటినీ నిషేధించడం అన్నది అలా తీసుకోండి కాబట్టి రకంజన స్వప్నం ప్రశ్న చేది ఏ అవస్థ గురించి చెప్పినట్టు స్వప్నావస్థల గురించి చెప్పినట్టు రకంజన కామం కామ గురించి చెప్పినట్టు అంటే జాగరణ కాదు జాగ్రత్త స్వప్నములు రెండింటికి అన్వయిస్తుంది ఆ వాక్యము ఎందుకంటే అన్ని కామనలన్నీ త్రోషిర్చున్నారు ఇంకా కొన్ని కామనలు అచ్చకూర్చుకోవడం అనే ప్రసక్తి లేదు ఇప్పుడు నాకు స్వప్నంలో దేవుడు కనపడి దేవాలయం కట్టడం కాని అండి లేకపోతే స్వప్నంలో నాకు దేవాలయం కట్టాలనే కోరిక కలిగింది కాబట్టి అది సత్యంగా దేవాలయం కట్టకపోతే పొన్మరొకటి పొన్మరొకటి దేవాలయం కట్టాలనే లేదు ఉంటాను రోడ్డానికి అధారణ్యాల విని విని విని ఆ సంస్కారం అలా కలిపిస్తోంది బట్ దేవుల యొక్క కోరికలు దేవుడికి సంబంధించినవే అక్కర్లేదు లోకానికి సంబంధించినవి కూడా ఉంటాయి అవి స్వప్నంలో ఎన్నేవో కోరికలు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్త అవస్థలో కోరికలు అవి అది మీనింగ్ఫుల్ కనుక వాటిని మాత్రమే నిరాకరిస్తే సరిపడుతుంది స్వప్నావస్థలోని కోరికలని నిరాకరించని అక్కర్లేదు అని నేను సర్వ కామే ప్రతిషిధి అదే కామలు ఎక్కడ ఉన్నా కూడా అది జాగ్రత్త కావచ్చు జాగ్రత్త అవస్థ కావచ్చు స్వప్నావస్థలే కావచ్చు అయినా కూడా నిషేధించడం అయినది ఎందుకు అలాగే ఎలాగే అర్థం చెప్తారు కొన్ని జాగ్రత్త కదా అంటే కంచనా ఇది అవిశేషితాభిధానా ఎందుకంటే నా కంచన కామం కామైతే అని చెప్పారే కానీ కంచనా దేవినైనా సరే ఊ చెప్పా అని చెప్పారు తప్ప జాగరణలో చెప్పారా చెప్పలేదు అలా విశేషం వేయలేదు ఒక ఎబ్జెక్టివ్ వైపు ఉండగా జనరల్ చెప్పాడు కాబట్టి కామన ఏదైనా సరే స్వప్నావస్థలోనైనా సరే జాగ్రత్త అవస్థలోనైనా సరే దాన్ని నిషేధించడం అయినది ఎందుకంటే లోపల జనులు ఈ స్వప్నంలో ఉండే కామనాలని అక్కడి పెట్టుకుంటారు నాకు తెల్లవలసిన స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో కొత్త కొత్త పట్టు వస్త్రం కొనుక్కు పట్టుదీరు నాకు కావచ్చింది కాబట్టి పదల్ని పదాలకంటే స్వప్నంలో వచ్చిన కామన కూడా నిరాకరించడమే చర్వహణ వచ్చి అయినా కూడా తెలియదరే అర్ధరాత్రిలో చెల్లి అసలే ఏ కామనైనా సరే నిరాకరించడమే ధ్యేయము సుశుప్తంటే ఎలా ఉంటుంది ఏమండి స్వప్నంలో కామనండి కామన జాగ్రత్త వ్యవస్థలో ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇది రివర్స్ ఆర్గ్యుమెంట్ జాగ్రత్త కామనలు ఇంపార్టెంట్ బికాస్ ది ఆర్ థియర్ స్వప్నావస్థలో కామనల్దేముందండి అది రియల్ కాదే కాదు కాబట్టి మతల భూమి ఉండాలి నిషేధించే ముందు దానికి కొంత పవర్ ఉండాలి జాగ్రత్త వ్యవస్థలో కామనల్కి రియల్ కనుక మో మీనింగ్ ఫుల్ కాబట్టి దాన్ని నిషేధించండి స్వప్నావస్థలో కామనల్ మీనింగ్ లెస్ వాటిని కాబట్టి కంచిన కంచిన కామన్ కామైతే అనేది జాగ్రత్త వ్యవస్థకు మాట ఏ అంటారేమో అది ఎందుకంటే శృతి యొక్క దృష్టిలో జాగ్రత్తవస్థితి స్వప్నావస్థితికి తేడా లేదు ఇదంతా అదే అంటే కాబట్టి ఇది మీనింగ్ ఫుల్ అది మెయిన్ వస్తే అలా ఏమీ లేదు జాగ్రత్త అప్పుర్శనం తదతి స్వప్నం మన్యతే శృతి కాబట్టి జాగ్రత్తలో లేని నేను మీరు చూస్తూ ఉంటారో అదంతా స్వప్నంతో సమానమైన శృతి యొక్క అభిప్రాయం కాబట్టిాగ్ర వ్యవస్థలో కామనల్ రియల్ కాబట్టి దేశుద్ధి నెగ్లేటెడ్ స్వప్నావస్థలో కామనల్ అన్ రియల్ దేర్ ఇస్ నాట్ బి నెగ్లేటెడ్ ఆర్గ్యుమెంటే యాక్సెప్టబుల్ కాదు రెండు ఈక్వల్లీ అన్ రియల్ అండ్ బోతా ఈక్వల్లీ నెగ్లెక్టెడ్ స్వప్నావస్థలో కామనల్కి వాల్యూ ఉంది జాగ్రత్త వ్యవస్థలో కామనల్కి వాల్యూ లేదు అనే మాట కూడా వస్తుంది కామన్ ఎక్కడ ఉన్నా అది మనస్థితికి బోధింది గురువు మనస్థుకి బరువు అండి మీరు అరుదం కామను పెట్టుకున్నారనుకోండి మీకు ఇంకా మనస్సు అది చల్లాల్సిన లేకుండా సపోజ్ భర్త విషయంలో మీకు మూడు నాలుగు కోరికలు ఉన్నాయనుకోండి లేదు మా అమ్మగారిని మా నాన్నగారిని మీరు ఒకడొప్పుడు వీరికి తీసుకొచ్చి ప్రేమగా చూడాలి వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని దూరం పెట్టాలి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చిన డబ్బులు సగం నా వస్త్రాలకి బంగారానికి ఖర్చు పెట్టాలి మూడే కోరికలు నాకు వస్తాయంలో మూడు మూడు కోరికలే ఉన్నాయి అని ఆ అమ్మగారు పెట్టుకున్నారని తన మనసులో అవి కాపురం చేసినంత కాలం కూడా ఒక అసంతృప్తితో ఉండిపోతారు సేమ్ సింగ్ వ్యతిరేకత తీసుకెళ్ళి నా మనస్సుకు అనుకూలంగా ఉండాలి నా నేను దేనిని ఇష్టపడితే దానిని ఇష్టపడేట్లేగా నేను దేనిని అభిమానిస్తే దాన్ని అభిమానించేట్లేగా నేను దేనిని ఎవరిని ఆదరిస్తే వాళ్ళని ఆమె కూడా ఆదరించాలి నేను మా తల్లిదండ్రులను ఆదరిస్తాను కాబట్టి ఆమె మా తల్లిదండ్రులను ఆదరించాలి నేను ఏది ఇష్టపడితే ఆమె నాకు ఇష్టపడాలి నా మనసుకు అనుకూలంగా ఇవే ఉండాలి అని వీడు కోరిక పెట్టుకున్నాడు అనుకోండి నెవతుందో తెలిసిన మీరు శ్మశానానికి పోయేదాకా ఒక భారంతో జీవిస్తాయి బరువుతో జీవిస్తాయి ఎందుకంటే అవతలం వ్యక్తి చెడ్డ వ్యక్తి అనే కాదు నా అభిప్రాయం డే ఆర్ వాట్ డే ఆ చెడు మంచి కాదు పాయింట్ తమ మైండ్ని ఎంత కొన్ని మంచి ఉంటాయి మన మైండ్ అలాగే ఉంటుంది ఇతరుల మైండ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళ మంచి వాళ్ళ చెన్నవాళ్ళ అనే ఇష్యూ పక్కన పెట్టి మనము కామల పెట్టుకున్నామా లేదా ఎప్పుడైతే మనం కామల పెట్టుకున్నామో ఈమె నాకు అనుకూలంగా ఉండాలి అని వీళ్ళు అనుకుంటాడు పుష్టి ముడివేస్తూ అనుకుంటాడు వాళ్ళ పుష్టి కాదు ముడివేస్తా తన మెడకి ఒక ఉదితరాడిని ముడివేసుకున్నాడు ఎందుకంటే ఆవిడ ఆవిడ దయా వీడి ప్రాప్తి కింద ఉంటుంది ఎందుకంటే ఆవిడ వీడికి ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉండదు అప్పుడు వీడి బతులేమవుతుంది అది కూడా ఏమి నాకు అనుకూలంగా లేదు ఎంత బరువు అలాగే ఇంకొకటి చెప్తున్నాను నేను ఇంటికి పెద్దను ఇంట్లో వాళ్ళు నన్ను పెద్ద రీతంతో అని వీడు అనుకున్నాడు అనుకోండి వీడి బతులేమవుతుంది వాళ్ళు వాళ్ళు మధ్యదంతా చూడండి వాళ్ళకి అనుకూలమైనప్పుడు రెస్పెక్ట్ గా చూస్తారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు మీరు మాట్లాడకండి గవర్నమెంట్ కూర్చొని కొడుకు కూడా అంటారు వాడికి అనుకూలంగా ఉన్నప్పుడు నాన్నగారు నాన్నగారు అంటారు వాడికి లేనప్పుడు డోట్ ఇంటర్ఫీర్ అంటుంది అంటే మీరు గుర్తుగా అనుకుంటుంది కాబట్టి ఏ కామన కూడా ఎక్స్పెక్టేషన్ యాంటిసిపేషన్ డిజైర్ అనేదే ఉంది అసలు నిద్రావస్థలో ఎలా ఉంటారో అలా ఉంది ఒక ధ్యానం ఉంది ఆ ధ్యానము దాన్ని వరణించడంతో ఏముండదు మీరు ఏం చేయాలంటే కడు మూసుకుని నిద్రావస్థని అంకరించాలి అంటే నిద్రావస్థని ధ్యానం చేయడం కాదు యూ జస్ట్ ఇమిటేట్ లిమిటేట్ అని కూడా ఇన్ ఇస్ లిమిటెడ్ వర్డ్ యూ జస్ట్ ఫాలో ద స్లీప్స్ రిమంబర్ ది స్లీప్స్ ఏముందని రిమెంబర్ ది అదే అదే రిమెంబర్ ఇరం అండ్ బీ దా నిద్రపో నేను నిద్ర వేసి ఎలా ఉన్నానో అలా ఉంటున్నాను బీజో చాలా యొక్క ధ్యానం నేను సామాన్యమైన ధ్యానం కాదు నిద్రావస్థ యొక్క ధ్యానం సమాధి అంటారు నేను నిద్రావస్థలో సమాధిలో ఉంటాను కానీ అది సమాధి సుషుప్తి సమాధి దానికి విలువ తక్కువ అంటే మీరు ఆనంద స్వరూపమే ఉంటారు కానీ మీకు జ్ఞానోదయాన్ని జ్ఞానోదయానికి అది ఉపయోగించదు కానీ జాగ్రత్త సమాధి జాగ్రత్తలో స్థలం జాగ్రత్త సుచిక్తే పేరు దానికి మీరు జాగ్రత్తలో స్థలం సుచిక్తిగా ఉన్నా నో లాస్ట్ హౌ జస్ట్ బ్లూస్ అంటే అప్పుడు మీకు ఏ కారణం ఉండదు ఏ బరువు ఉండదు ఏ భయం ఉండదు కాబట్టి అధ్యక్షనే మీ కోరికల్ని మేము తీరుస్తాము అని ఎవడైనా అన్నారంటే వాడు మీకు అపకారం చేస్తున్నారన్నారు వాడు మీకేం ఉపకారం చేయట్లేదు మీ కోరికలు పెట్టుకోకు నిష్కారంగా ఉండు అని ఎవడైతే చెప్పాడో వాడే లోన్ వాయిస్ ఇటువంటి వాయిస్కి మీకు పది వాయిస్సులు ఉండవు ఒక్కటే వాయిస్సు ఉంటుంది ఒక్కటే ఉంటుంది అంటే మీరు చూపించండి రెండు మూడు నాలుగు చూపించండి వాయిస్సులు మీరు ఒక్కటే ఉంటుంది లోన్ వాయిస్ దట్ ఎ లోన్ విల్ లిబరేట్ కాబట్టి నంచ కారణం కామైతే అత ఆహా నకంచ స్వప్నం పశ్యతీ కాబట్టి జాగ్ర జాగ్రత్త వ్యవస్థలో మీరు ఏది చూస్తున్నారో అది కూడా స్వప్నముతో సమానమే కాబట్టి దీని అర్థం ఏటో చూసిన అండి నాకంచిన స్వప్నం పశితి అంటే నాట్ నెసరీ స్వప్నావస్థ జాగ్రత్త వ్యవస్థలో మీరు కట్టే గాలి కూడా లేవు ఈ సుశక్తి అని చెప్పటంలో స్మృతి యొక్క తాత్పర్యము కాలేదు ఎందుకంటే జాగ్రత్త వ్యవస్థలో మీరు గాలి మేడలు కట్టుకుంటాడు గాలి మేడలు కడతాడు వీడు ఇక్కడ పెళ్లి చూసుకుని అమెరికా పోతాడు ఎందుకంటే వాడి గ్రీన్ కార్డు ఉంది ఎంఐకి గ్రీన్ కార్డు లేదు అమెరికా పోయి ఆ గ్రీన్ కార్డుకి అప్లై చేస్తాడు ఎంఐక వేసాక జరిపో అప్లై చేసి గాలి మేడలు పడుతుంటాడు ఎంఐ వస్తుంది ఇప్పుడైతే కిచెన్ లో అన్ని చాలా పిల్లలుగా నేను పడేసి పెట్టుకుంటున్నాను ఆ అమ్మాయి వచ్చి చక్కగా బాగా చక్కగా పెడుతుంది ఇప్పుడు పీజా బ్రెడ్ అప్పుడు ఆ అమ్మాయి వచ్చినట్టే ఒక కాలు మట్టి కూడాలి క్యారీ చేసి పెరుగుతుంది అని గాలిమే పడుతూ ఉంటాడు అభివృద్ధిలో కూర్చున్న వేసా ఎప్పుడు వస్తుందో ఈ లోపల వేసా ఇంకే ఉంది తికెట్టుకుంటాడు ఇంకే ఉంది నెల ఈ నెల ఈ పేజా తింటూ మనం కాలుక్షేపం చేసేస్తే ఇంకా భోగమే భోగము అని గాలిమేడలు కట్టాడు ఈ అమ్మాయి దిగుతోనే పేచీ మనం ఆదిలోనే హంసపాడు దిగుతోనే పేచి ఏదో పేచి అలా ఉంటాయి మనుషులని బతుకులు అలా ఉంటాయి కాబట్టి అంటే ఇది ఇప్పుడు ఈ గాలి కట్టడం అంటే వాడు స్వప్నాన్ని చూస్తున్నాడా లేకపోతే జాగ్రత్త వ్యవస్థలో ఉన్నాడా మీరు చెప్పడానికి ఏం లేదండి జాగ్రత్త వస్తలో ఉన్నా కూడా స్వప్నా చూస్తున్నారు అని శృతి యొక్క అభిప్రాయం అలా ఉంది వీడు జాగ్రత్త అది దర్శనం జాగ్రత్త వస్తుందో దేవుడిని చూస్తున్నాడో కదవి స్వప్నం అందటే స్థుతి కాబట్టి మానవులు ఇతరుల నుండి ఏమీ అపేక్షించకూడదండి మీరు ఆలోచించి చూడండి ఏ అపేక్ష ఏ అపేక్ష లేదు వాళ్ళు దండం పెట్టాలనే అపేక్షగా మనకి సౌకర్యం చేయాలనే అపేక్ష కూడా నో ఎక్స్పెక్టేషన్ మనం ఎవరు ఏమీ చేయాలని అపేక్ష లేదు చేస్తే మన పుణ్యం వాళ్ళ పుణ్యం చేయకపోతే ఏమీ లేదు అంత నిరాసక్తంగా అంత అసంగంగా మీరు ఉన్నట్లయితే మీరు ఫ్రీ అయిపోతారు ఇప్పుడే ఫ్రీ అయిపోతారు లేకపోతే ఈ సంసారంలో ఫ్రీడమ్ అనేది దొరకనే దొరకది అది అసుశుక్త్యవస్థలో ఉండే ఆ చైతన్యం యొక్క మహిమది దాన్ని అసుశుప్త్యవస్థని ఆధారంగా చేసుకుని ఆత్మస్వరూపాన్ని వర్ణించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంచిది తథాచుత్యంతరం కాబట్టి జాగ్రత్త వ్యవస్థ కూడా స్వప్నమైన అంటే ఎందుకు అనుకుంటున్నాం వేదాంతం ఈ వేదాంతంలో వేదాంతంలో కేండర్ గాని వేదాంతం అని ఉంటుందా అదో కొంత నేర్మడం చందర గార్టీ వేదాంతా కొంత నేర్మడం కొద్దిగా వేదాంతా నేర్చుకోవడం ఒకసరం తత్వ కోసం భగవద్గీతలో మూడు అధ్యయనాలు కణోపనిషత్తులో రెండు వల్లీలు ఏదో ఇలాగా భాష్యంతో సంబంధం లేకుండా ఇలాగేవో చూడవడం ఓ రెండేళ్ళు కొంత గడగలు కొంత గడబడి చేయడం చేసి వచ్చి స్వప్నానికి జాగ్రత్త తేడా లేదంటారేమిటి మీరు అన్నాం నేను హుంకరిస్తా అలా మాట్లాడితే హుంకారమే డోన్ హాట్ లైక్ ఇవ్వం మీ చెల్ల మీ వేదాంతం చంద్ర జాతీయ నువ్వు వేదాంతం ఇంకా మీ చదువు కోసం చాలా ఉండి వినయం కలిగి ఉండు అని చెప్తాను నేను ఒక చూడం అంటే ఏమని చెప్తున్నా సస్యత్రయ ఆపసీ జీవుడికి మూడు ఇళ్లు ఉన్నాయి మూడు ఇళ్ళు ఒక కాదు మూడు ఇళ్లు ఏమిటా మూడు ఇల్లును జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుత అవస్థ మూడు ఇల్లు ఉన్నాయి వీళ్ళు ఏమనుకుంటాడు జాగ్రత్త సత్యం స్వప్నం ఇచ్చా అనుకుంటాడు సుశుప్తోహటి అదడు కూడా స్వప్నములే అంటే మూడు కూడా కలెడక్కి కల్లా జాగ్రత్త మనం తెలుగుగా ఉన్నామని అనుకుంటాం కలగంటూ అలా అనుకుంటున్నాం కలగనుకుంటాం మనం కలగంటున్నామని అనుకుంటున్నాం కలగంటున్నాం మనం నిద్రపోతున్నామని అనుకుంటున్నాం కలగంటున్నాం అంత ఒక పెద్ద కళ ఒక పెద్ద స్వప్నం ఏది సత్యం కాదు ఆత్మ నిద్రపోదు నిద్రలే సత్యమనే ఒక సిద్ధాంతం దాన్ని ఇంద్రుడు ప్రస్తావిస్తాడు దాన్ని నిరాకరిస్తాడు నిద్రని శూన్యవాదాన్ని సిద్ధాంతంగా చేసి పెట్టుకున్నారు నిద్ర కూడా కల్పితమే నిద్రలో ఏ ఏ స్థితి ఉండదో అది కూడా వచ్చిపోయేదే తప్ప యథాధ్యం కాదు నిద్రలో ఏ స్థితి ఉంటుంది నాకు ఏమీ తెలియదు అని అది సత్యమా అది కూడా కల్పితమే కాబట్టి నిద్ర కూడా అసత్యమే స్వప్నము అసత్యం అర్థం ప్రజ స్వప్న మూడు అసత్యము ఇప్పుడు ఆత్మ కలతో చూసి చెవులతో వింటూ ఉన్నది సత్యమా లేకపోతే ఆత్మ మనస్సు యొక్క కదలిక మాత్రమే ఉండి స్వప్న ప్రపంచాన్ని చూస్తుంది అధి సత్యమా లేకపోతే ఈ జాగ్రత్త స్వప్నము లేకుండా ఏమీ తెలియకుండా ముద్దులో పడి ఉంది అది సత్యమా ఏదంటే సత్యం ఏమీ కాదు ఏది కాదు ఆత్మ ఏమిటి అది ఆ ప్రశ్న మీరు అడగద్దు నేను చెప్పద్దు ఆత్మ ఏది కాదో అడగండి చెప్తా నువ్వు అయితే మూడు అసత్యము అసత్యములే స్వప్న తిరిగి మూడు ఇళ్ళు ఉన్నాయి మూడిళ్లు కూడా దిల్లే ఏది స్వంతం కాదు అది సంగతి కాబట్టి ఊరికే నకంజన కామం కామైతే అంటే జాగ్రత్త అవస్థ నకంజన స్వప్నం పశ్చితి అయితే స్వప్నావస్థని నిరాకరిస్తున్నారని మీరు అనుకోవద్దు నకంజన స్వప్నం అనే వాక్యము చేత జాగ్రత్తవస్థ స్వప్నావస్థ రెండింటినీ నిరాకరించడమైనది నకంజల కామం కామడితే అనే వాక్యం చేత జాగ్రత్త అవస్థలోని కామములు స్వప్నావస్థలోని కామములు అన్నింటినీ నిరాకరించడమైనది తెలిసిందండి అది ఇక యథా దృష్టాంతే పక్షిణ పరిపతన జ క్రమాపముత ఉపసర్పణం మళ్ళీ ఇంకొకసారి దృష్టాంతాన్ని గుర్తు చేసుకోండి శంకరులు గుర్తు చేసుకున్నారు పక్షి ఎక్కడ ఉన్నారు ఈ పక్షికి శ్రమ కలిగేది శ్రమ ఈ శ్రమ ఎలా పుట్టింది పది పాత శ్రమ పైకి కిందకి పైకి కిందకి పుట్టుకుంటూ ఎదురుతూ శ్రమ అపోను ఆ శ్రమను పోగొట్టుట కొరకై అదేం చేస్తోంది తన నీడ దగ్గరికి నీడము నేడము నేడనకూడదు నీడ అంటే మరొక నీడము నేడము అంటే గూడు ఈ టీవీలో ఒక ఆయన దైవ ప్రశ్నము అని పెట్టాడు ప్రశ్నము అనకూడదు ప్రశ్న అన్నిటికీ ప్రశ్నడు ప్రశ్న ప్రశ్నడు పెన్ను పెన్నుము అయ్యో ప్రశ్న చాలు భాషాజ్ఞానం చూస్తే అర్థం కాకుండా ఉన్నది అస్ కమింగ్ బ్యాక్ స్వీరోప సర్పణం తను నేడములోనికి అది ప్రవేశిస్తూ ఉన్నది అది దృష్ట్యా ఏం జాగ్రత్త స్వప్నయో యోగ క్రియాఫలై సంయుద్యమాన ఈ జాగ్రత్తలు రెండో అవసరం కూడా ఈ జీవుడు సంయోగాన్ని పొందుతున్నాడు సంయోగం అంటే కలైకా వాటేసుకుంటున్నాడు ఏ సంయోగం వచ్చింది క్రియలతోటి ఫలంతో సంయోగం కర్మలు కర్మ ఫలము వీటితో సంయోగం వేటి నేను కర్తను కాబట్టి కర్మలతో సంయోగం వచ్చింది నేను భోక్తను కాబట్టి కర్మ ఫలములతో సంయోగం వచ్చింది నేను దేహమును కాబట్టి కర్త అయ్యాడు నేను మనస్సును కాబట్టి భోక్త అయ్యాడు సుఖదుఖాలు మనస్సులో ఉంటాయి క్రియలు దేహంలో ఉంటాయి దేహతాదాత్మ్యం చేత కర్త మనస్తాదాత్మ్యం చేత భోక్తాయి వీడు క్రియా ఫలముల కర్మలు కర్మల ఫలములతో సంయోగాన్ని కొన్ని ఉన్నాడు కాల్య కరణ సంయోగ కాల్య సంయోగం సంబంధం వచ్చింది కరణ సంయోగం ఫల సంబంధం ఈ విధంగా వాటితోటి కలిసి ఉన్నాడు పెద్ద బరువైన సంసారాన్ని వ్యక్తి మీద పెట్టుకుని మూసుకున్నారు కల్పించ వాస్తవమైన సంసారం కాదు కల్పితమైన సంసారం మీరు ఉద్యోగం చేయొద్దని అంటలేదు డబ్బు సంపాదించొద్దు అని అంటలేదు ఆయన తెచ్చిన డబ్బుని ఇంట్లో వాళ్ళకి ఇవ్వద్దు అంటలేదు అవన్నీ చేస్తూ ఉండాలి న్యాయంగా ధనాన్ని సంపాదించడం అది ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి మీరు ఖర్చు పెట్టుకోండి మేము ఏదో పంపకూడదు మీరే ఖర్చు పెట్టుకోండి దొంగ చేతికి తాళం చేసినట్లే ఢేగా అందరితో ఇచ్చేసి మీరే ఖర్చు నాకు పూటకి భోజనం పెట్టండి నేను ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక ప్లేట్ ఇంటికి పెడితే తిరిగేసిపోతాను రాత్రి ఇంటికి వచ్చినప్పుడు నన్ను మెతుకుని మీరు పెడితే తింటాను మధ్యాహ్నం నేను క్యాంటైన్లోనే మింగేళ్తాను అలాగే ఫిలాసఫీ పెట్టారు అనుకోండి ఆ డబ్బాంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి హ్యాపీ ఎవరు కూడా యువర్ హ్యాపీ అలాగా కాబట్టి అసంగంగా ఉండమన్నాం తప్ప అప్రేమతో ఉండమనలేదు ప్రేమ లేకుండా ఉండమంట లేదు సంఘం లేకుండా ఉండమంట శాస్త్రం ప్రేమను నిరాకరించదు సంఘాన్ని నిరాకరిస్తుంది అది సంఘాన్ని విదిపెట్టకున్నాడు తప్ప సంఘం చక్స్వాధనం చేయాల అని చెప్పాడ అక్కడ ప్రేమ అంటే అది దైవం కాబట్టి ఆది సంగుడు కర్తృత్వ భక్తృత్వాలతోటి కర్మ కర్మ ఫలములతో సంయోగాన్ని పొంది ఉన్నాడు వీడికి పక్షిణ పతి పతన జీవా పక్షికి పైకి కిందికి కొట్టుకుంటూ ఎదుగుతూ దిగుతూ అలా ఉండడం వల్ల శిరం ఎలా అలాగే వీడికి నేను కట్టను నేను భోక్తను అనుకోవడం వల్ల క్షిరమ కలుగుతుంది ఇప్పుడు నేను పెళ్లి చేస్తాను పెళ్లి చేసేవాడను నేను పెళ్లి చేయడం నా బాధ్యత నేనే చేస్తాను మొనగాడిని అనుకున్నాడనుకోండి వారికి శ్రమ కలుగుతుంది కదా పెళ్లి అవుతుంది దాంట్లో మన వంతు మనం చేస్తాం కూడా కానీ దీంట్లో మనం చేసేదేమీ లేదు మనం నిమిత్త మాత్రులము ఒక ప్రవాహంలో వస్తుంది ఆ ప్రవాహంలో ఈ ఘట్టము నడుస్తుంది అని తెలుసుకున్నాడు అనుకోండి శ్రమ ఉండదు జాగ్రత్త వ్యవస్థ కానీ ఇక్కడ టాపిక్ అది కాదు ఇక్కడ నిద్రావస్థలో ఈ శ్రమ ఉండదు అని చెప్పడం కోసం మంచిది త్రమ అపముక్త ఆ శ్రమను పోగొట్టుకున్న కొరకై ఎవరైనా ఎంతసేపు శ్రమ పడతారు శ్రమకు కూడా ఒక హద్దు ఉంటుంది హద్దు మీది శ్రమ అందు మీరు ఇష్టమడితే లోపం వస్తుంది ఆ శ్రమను పోగొట్టుకున్నట కొరకై ఏం చేస్తాడు గూడు చేరుకోవాలి ఏమిటి గూడు స్వాత్మనో నీడం తన ఒక గూడు పెట్టుకుని ఆ గూడు చేరుకోవాలి ఆ గూడు ఏమిటో తెలుగు ఆయతనం అంటే అది ఒక అవస్థ ఆశ్చర్యం ఆయతనము అంటే ఆశ్చర్యం ఎప్పుడు మీరు ఆయతన శబ్దం మీకు వినపడుతూ ఉంటుంది ఆ యతనవాన్ భగవతి అని చాలాసార్లు వినపడుతుంది సో ఎక్కడ వచ్చినా ఒకటే ఆశ్చర్యము గలవాడు ఆ గురు ఇప్పుడు కుర్చీలో కూర్చున్నాను ఇలా ఎంతసేపు కూర్చుంటాను కొంచెం కొంచెం ఆశ్చర్యంగా ఉంటే బాగుండాలనిపిస్తున్నాను అది ఒకట సపోజ్ మీరు ఊహించండి కుర్చీకి వెనకాల అది లేకుండా కుర్చీలు యాక్లీస్ట్ వేశారనుకోండి మిమ్మల్ని దాంట్లో కూర్చోబెట్టారనుకోండి మీరు ఎప్పుడూ కూడా అలా తీసుకు అలా వచ్చి పెట్టుకోవడానికి మీరు అది ఎంత కష్టం అలాగే ఈ జాగ్రత్త స్వప్నావస్థలు మనల్ని పీల్చి పిండి పిప్పి చేస్తూ ఉంటాయి ఒక్క విసరు నడువు పాల్చారా అదే ఆయన ఆశ్చర్య ఏమిటది ఇల్లు వీలు కాదు బెడ్రూమ్ కాదు మాస్టర్ బెడ్ కాదు సుసూప్తి స్థానము అది ఇవన్నీ సెకండరీ అన్ ఇంపార్టెంట్ సుసూప్తి స్థానము ఆస్ అది తెలుసుకోవాలి అంచేత మాస్టర్ బెడ్రూమ్ అని పేరు పెట్టి దాని పూరికే అలంకారాలు చేస్తే మీకేం ఉపయోగిస్తుంది దాని అలంకారాలు కాదు చేయాల్సింది సుశుక్తి స్థానం ఇప్పుడు బెడ్రూమ్ లో టీవీ పెట్టాలనుకోండి ఇప్పటికీ సుశుక్తి దెబ్బతింటుంది బెడ్రూమ్లో టెలిఫోన్ పెట్టాలనుకోండి సుశుక్తి దెబ్బతెస్ కాబట్టి బెడ్రూమ్లో ఏమి ఉండకూడదు సుశుక్తి స్థానంలో ఏమీ ఉండకూడదు అలా సింపుల్గా పెట్టుకోవాలి అక్కడ అనువు వాళ్ళు చూడండి పడుతుంది కాబట్టి మాకు రెండే గదిలు ఉన్నాయంటే సరే పెట్టుకోవాలి టీవీ పెట్టుకుని దాన్ని బంద్ పెట్టుకుని కంట్రోల్లో చేసుకోవాలి కోట్ కూడా ఒక ఉంటుంది కదా పెద్ద బిల్లు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి తనకు ఆశ్చర్యము ఏమిటో ఆశ్చర్యము ఆశ్రయం ఎలా ఉంటుందండి సర్వ సంసార ధర్మ విలక్షణం చూడండి సంసార ధర్మాలన్నీ కూడా దాని ఎందు లుప్తములు ఏవి ఉండదు పుణ్యభావములు ఉండవు సుఖ దుఃఖములు ఉండవు మంచి చెందులు ఉండవు మనవాళ్లు పై వాళ్ళు తర్వాత లాభము నష్టము ఉండవు ప్రీతి అప్రీతి ఉండవు కలహము ఉండదు ప్రేమ ఉండదు ఏమీ ఉండవు సర్వ సంసార ధర్మ విలక్షణంగా ఉంటుంది కానీ అంటే అథారిటీ ఈ సంసార ధర్మములు ఏవైతే ఉన్నాయో నా వాళ్ళు నేను నా వాళ్ళు వాళ్ళతో ఒక కొంత ప్రేమ కొంత ద్వేషం కొంత కాలా కొంత కలహం కొంత మళ్ళీ అనురాగం ఈ రకంగా మనిషి నా వాళ్ళు నేను నా వాళ్ళు నేను అని సతమతమైపోతూ ఉంటాడు ఇవన్నీ కూడా యథార్థమని చెప్పేసి భ్రమపడుతూ ఉంటాడు మరి అవంత యథార్థమైతే మరి ఈ సుశుప్త అవస్థలో వెళ్ళినప్పుడు ఏమైపోయాయి ఇవన్నీ అవి నీ స్వరూపం అయితే నీతో పాటు ఉండాలా కళ్ళగా శంకర్లు గీతా భాషంలో నై్యాయికులు అన్నారు ఆత్మకర్త అన్నారు ఆయన హుంకరిస్తారు ఎలా ఆత్మకర్త అంటావు పైగా నై్యాయికుడు కర్తం అంటావు నయ్యాయుకుడు అయి ఉండి అంటే న్యాయం మాట్లాడాలి యుక్తియుక్తంగా మాట్లాడేవాడిని నేను అని బిరుదు పెట్టుకుని ఆత్మకర్తంతో శరంభిమీహ ఆత్మకర్త అయితే నిద్రలో ఆత్మ ఏదో హు చేస్తూ ఉండాలా అక్కర్లేదా చేస్తూ ఉండాలని చేయట్లేదు ఆత్మ కర్త నిద్రావస్థలో కర్త కర్తనా కాదు కదా మరి నిద్రావస్థలో లేని కర్తృత్వం జాగ్రత్త అవస్థలో ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి నువ్వేమని చెప్పాలి స్వతహాగా కర్త కాదు ఉపాధిని బట్టి కర్త చెప్పాలా కట్టగా ఆ మాత్రం కామన్ ఎలక్ట్రిసిటీ గిరగిర తిరుగుతుంది అంటావా శరణం ఫోనండి ఎలక్ట్రిసిటీ గిరగిర తిరుగుతుందా తిరగదు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ అనే ఉపాధిలో ప్రవేశించినప్పుడు ఆ ఫ్యాన్ గిరగర తిరుగుతుంది తప్ప ఎలక్ట్రిసిటీ గిరగడ తిరగడం ఏమిటండి ఆత్మకర్తను ఆత్మ దేహము ఇంద్రియములు మనస్సు యొక్క ఉపాధిని నెక్తి మీద వేసుకుని కర్తలాగా తప్ప ఆత్మ ఎందుకు కర్తృత్వం లేదు ఇతనాతో ఇంత సరళమైన విషయం సంసార ధర్మము లేది స్వరూపముందు లేదు సర్వ సంసార ధర్మ విలక్షణం ఎంత మాట్లాడతారు నేను మాట్లాడలేను అనుకుంటాను గీతా భాష్యంలో వచ్చింది తర్వాత ఆయన ఏమన్నారంటే తార్కిక బలీవర్ధములు ఈ తత్వాన్ని తెలుసుకోలేమో ఉన్నారు ఎద్దుల్లో బలిస్తున్నారు వీళ్ళు ఈ తార్కికులు వీళ్ళ తత్వాన్ని వీళ్ళకి అర్థం కాబోతున్నారు బలీవర్ధం ఒకటి ఎద్దు సర్వక్రియాకారక ఫలాయాసశన్యం ఇది ఒక పెద్ద ఆయాసం అండి ఈ ఆత్మ వచ్చిన వాడు అని ఆయాసడుతూ ఉంటాడు చూడండి ఈ ఆయాసం ఏమిటి కర్మ చేయాలి ఆ కర్మ చేయాలంటే వీధి ఉండాలి ఇప్పుడు పూజ చేయాలి పూ విజయకర్ణలు మరి క్రియ అంటే కర్మంగా ఏం కాబట్టి చెప్తున్నాను పూజ చేయాలి సో శంకరులు ఏమన్నారంటే నీకు ఎందుకు ఆయాసం సమర్చైతం చేత చేతస్థ ప్రసిద్ధం సో సమత్యేక శ్వేతశి మహో నాథవతే సుఖే నామస్థాతం జన ఇహ నజానా మహో అనే ఏదో శ్లోకం ఉంది శివానందలహరిలో వీడు పువ్వుల కోసం అని చెప్పేసి కొండరు బొత్తరు ఎక్కి చెట్లన్నీ ఎక్కి పువ్వులకు వస్తూ ఉంటాడు పత్రాలను పీపుకొస్తూ ఉంటాడు తర్వాత పద్మాలతో పూజిస్తే ఆ ఇంకా బాగా తీరిపోతాయని ఆ మురికి నీళ్లలో దిగి ఆ పద్మ ఏడు ఏడు అకరంగా పద్మాగృహం గెలిగేదాత ఇవన్నీ కానీ మనస్సు అనేటువంటి ఒక్క పువ్వుని పరమేశ్వరుడికి సమర్పించడం మాత్రం వీడికి జాతగాలి వీడి ఈ పువ్వులన్నీ పోగేయక్కర్లేదు అంతఃకరణం అనే శివుడికి సమర్పించేసి సుఖంగా ఉండిపోతే సరిపడుతుంది మనస్సు అనే పువ్వుని సమర్పించడం చూసినండి నిటారుగా కూర్చొని ఏటాలోచనలన్నీ కట్టి పెట్టి ఓంకార ధ్యానం చేయడమే అంటే ఇక మీరు చేయాల్ పోయింది మనస్సు మనసింది లేదు లేదు ప్రతివేషో సి ప్రమాభిప్రమాపర్జస్వా ఓంకారము ప్రతివేష అంటే విశ్రాంతి స్థానమును వర్ణించారు విశ్రాంతి లభిస్తుంది మీకు ఓంకారం చేస్తే అది మనస్సుని సమర్పించుత కాబట్టి క్రియలు కారక్రములు అంటే పూచి పూజలు చేయాలి కోరికలు తీరాలంటే ఏం చేయాలి పూజలు చేయాలి పూజలు ఇప్పుడు మనం సుదర్శన యాగం చేస్తే భయాలు పోతాయి లక్ష్మీ యాగం చేస్తే ధనం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలి అక్కడ ఎవరు చేయిస్తున్నారు ఐదు రూపాయలు కట్టి రిజిస్టర్ చేసుకోవాలి వచ్చేప్పుడు పట్టు పెట్టారు పూజా ద్రవ్యాలు తెచ్చుకురమ్మంటారు అవన్నీ పోవేసుకోవాలి దానికి మళ్ళీ ఫలం వస్తుంది ఆ ఫలం కోసం ఎదురు చూడాలి ఎంత ఆయాసం స్త్రీలు కారకములు ఫలములు ఎంత ఆయాసం అండి మనిషికి సుఖబద్ధం కూడా చేద్దాండి అజ్ఞానం ఏంటి ఆయా నాకు ఫలాలు వద్దు కారకాలు వద్దు స్త్రీలు వద్దు మరి ఏం కావాలయా నీకు స్వమాత్మానం ప్రవిశతి తన స్వరూపంలో ఉండిపోతే సరిపడింది అది విశు వ్యవస్థని ఆశ్రయంగా చేసుకుని ఆత్మస్వరూపాన్ని వర్ణించే ప్రయత్నం ఓం ఓం నమ డక్ష ఓం నమేడం ఓర్ణ ఓం నమ లక్షే ఓం ఓం నమ డాయ మే రామ శిష్యే